రాధం చేద్దాం ప్రస్తుత నేన పరిశుధ్ర ఎస్ఐఆర్ జివంగళ దేవానికి వందనాలు ప్రభా వాకింగ్ చేత మీరేం మాట్లాడండి యశోప్రభ మీరే మైమకుంది యేశప్రభ మీరుంది నడిపించమని ఏసునం ప్రదర్శనార్థండి ఆమె నా పేరు క్యాథరిన్ ఈరోజు ముప్పై ఒకటి మార్చి రెండు మొదటి యోహాను పత్రిక మొదటి యూహాన్ పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన సహోదరులారా లోకమును మిమ్మల్ని ద్వేషించిన ఏడల ఆశ్చర్య పడకుడి లోకము మిమ్మల్ని ద్వేషించిన ఏడల ఆశ్చర్య పడకుడి అంటున్నాడు దేవుడు కదా సహోదరులు సేవకులు సేవ చేస్తూ ఉంటూ లోకంలో ఉన్నప్పుడు లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్య పడద్దు కదా దేవుడు ఏమంటుండో కదా లోకము కదా నా విధాలుగా ఆచారాలు చేస్తూ ఉంటది ఈ లోక సంబంధమేనే చేస్తూ ఉంటుంది కదా దేవుని ఎప్పుడైతే రక్షింపబడ్డమో దేవుని బిడ్డలమై దేవుని స్వప్తిగా మనం ఏర్పరచబడ్డం సహోదరు లోకమును మేము ద్వేషించిన ఏడల ఆశ్చర్య పడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము కదా మన సహోదరులు ప్రేమించుచున్నాము గనక కదా మనము సహోదరుని ప్రేమిస్తూ ఉంటాము కానీ లోకము మనని ద్వేషిస్తుంటది అందరినీ సమానంగా చూస్తుంటాం కానీ లోకము ఆచారంలో చేస్తూ ఉంటది కదా అది మన మాట వినదు కదా మనమంతా కలిసి ఇక్కడ కూడుకొని సహోదరులాగా జీవిస్తున్నాం కాని లోకము సహోదరిగా ఉండదు ఎప్పుడైనా అది ఎప్పుడు ఎప్పుడు నిందిస్తూనే ఉంటుంది ద్వేషిస్తూ ఉంటుంది కదా దానికి చాలా మనము సహోదరుని ప్రేమిస్తున్నాము కనుక మరణంలో నుండి కదా మనం సహోదరిని ప్రేమిస్తున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం కదా దేవుడు ఏమంటున్నాడు మన యోహన్ సోహార్త భక్తుడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం కదా మనం ఎప్పుడైతే సహోదరులగా ఉన్నామో మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం ఎందుకంటే మనకు మరణం నుండి జీవముకు వచ్చినాం కాబట్టి మరణం అనేది లేదు కదా జీవంలోకి ప్రవేశించినాం ప్రేమ లేనివాడు మరణనందు నిల్చున్నాడు దేవుని ప్రేమ లేనివాడు మరణం నందు నిలుచున్నాడు కదా సహోదరుల ప్రేమ వాళ్ళకి లేదు ఇంకేమంటున్నాడు తన సహోదరుడు ద్వేషించువాడు నరహంతకుడు సహోదరుని ద్వేషిస్తూ ఉంటాడు ఎట్లా నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదు నరహంతకులు ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళని ఏం చేస్తుంటారంటే నిత్య జీవుకి వాళ్ళు నడపలేరు కదా దేవుని బిడ్డలను ఆయన తన నిమిత్తము తన ప్రాణమును పెట్టాను కదా దేవుడు ప్రేమ ఉంది కాబట్టి మన దేవుడు ప్రాణం పెట్టి దీనివలన ప్రేమ ఎట్టిదో తెలుసు తెలుసుకొనుతున్నాము ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టును కనుక దీని ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము కదా మనము సహోదరుల గురించి ప్రేమించి ప్రాణము పెట్టగలుతాము కదా వాళ్ళని ఆదరిస్తాము కానీ లోకము అలాంటి ప్రేమ పెట్టలేదు ఇరవై వచనము ప్రియులారా మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుదు మరియు మన మన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన చేయన వలన మనకు దొరుకును కదా దేవుడు ఏమంటుండే ఆయన ఆజ్ఞని గైకొనుచున్నాము కాబట్టి ఇష్టంగా ఇష్టమైన పనులు చేయిచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన దొరుకును కాదా దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే కనుక్కుంటారో గైకోనిన్న ఎడల ఆయన ప్రేమించినట్టు ఆయన దృష్టికి ఇష్టమైనవి చే మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన ఏసీ క్రీసు నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకని ప్రేమింప వలనది కదా ఆజ్ఞ కదా దేవుడి ఆజ్ఞ ఏంటంటే ఏసుక్రీస్తు నామంలో నమ్ముకుని ఆయనను మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనని ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞను గైకొన్నవాడు ఆయన ఎందు నిలిచియుడును ఆయన వానియందు నిలిచియుడును ఆయన మన యందు నిలిచి ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకునిన్నాం ఆయన ప్రేమను చిన్న వాక్యం దేవుడి